కీర్తన సంఖ్య రెండు వందల పదహారు విడుగుము మనసా వీరిడి చేతలు తడయక శ్రీహరి దలచవొయికను నాడు ఎనబది నాలుగు లక్షలు యోనుల వెడలి తినొకడనే ఆ నిన్న భోగములందలివేపో కానమొయికనే గడించేము నలుగడ నటుపదునాలుగు లోకములు వెలయజొచ్చి తిని వెడలితిని కలిగినదేదో కలగనిదేదో తెలియదేమిటికి తిరిగేమో భువిలో చేసి పుణ్యము పాపము కవిసి ఆ ఫలము గైగుంటిని ఇవల శ్రీవెంకటేశుడింతలో తలియలగా ధన్యుడనైతి